కీర్తన మూడు వందల ఇరవై ఏడు ఓ పవనాత్మ ఓ హనుగా ఓ హనుమంతుడం ఉదయాచలం నిర్వాహకం నిజ సర్వ ప్రబలమోచనం తెగువకు ఇటువలే సాహసమిటవలేటిగా ఓ రవిగ్రహణ ో తనుజా మారులేకం మతిమలసి దారుణపు వినతనయాదులు గారవింపం ఇగా ఓ దశ ముఖహర ఓ వెంకటపది పాదం సరోరుహ పాళకుడాహముతో ఇలోకములు నీతేహమెం నిలిచితిగా